్రహ్మస్పత ఆశి శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మడాచార్యపలికాన్ వందే గురు పరంపరా మమానిచ్చుత్రమో బలమింద్రియాణ సర్వాణి సర్వ్రహ్మోపనిషదం నాహం బ్రహ్మ నిరాకర బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్త్రరాకరణం నేస్తూ తాత్మనినోపనిషత్సు ధర్మాస్ శాంతిశా సయ ఏషోమి ఐతదాత్మ్యమిదం తం స ఆత్మా సత్వసి శ్వేతకే భూయే మా భగవాన్ విజ్ఞాపయత్తి తూమ్యేతి హోవాచాధ్యాయశ ఖండ సహ అణిమాష అంటే మహాత్ములకు అనుభవసిద్ధమైన ఇప్పుడు ఇది ఉంటే అనుభవంలోకి వచ్చి దాన్నే ఇది అని సంబోధిస్తారు కాబట్టి ఆయన ఆడుని యశహ అని అన్నాడంటే ఆయనకి తెలిసి యశహ అని అంటాడు అంటే ఉపనిషత్తు ఆరంభం నుంచి మనకి ప్రస్తావింపబడుతో వేద ఉపనిషత్తులలో ప్రసిద్ధమైనది సహా కూడా ప్రసిద్ధినే సూచిస్తుంది తత్ అన్నట్టు తత్ సహా పుణ్యం అంటే రెండు ఒకటే కాబట్టి జనరల్ గా తత్ ప్రసిద్ధమైన అని అర్థం చెప్తారు సో తత్ ప్రసిద్ధమైన ఇప్పుడు మీరు ఇంగ్లీష్ లో కూడా డట్ బుష్ అన్నారనుకోండి డట్ బుష్ డట్ ప్రెసిడెంట్ బుష్ అన్నారనుకోండి అక్కడ డట్ కర్థం ఏంటి వెల్ నోన్ అనర్థం సో ఇక్కడ కూడా సహా అప్రసిద్ధమైన ప్రసిద్ధం ఎక్కడ ప్రసిద్ధం ఉపనిషత్తులలో ప్రసిద్ధం ఆత్మస్వరూపము ఉపనిషత్తులలోనే ప్రసిద్ధం నిజానికి పూర్వమీమాంస అంటే కర్మమీమాంస కర్మను గురించి చాలా బాగా విచారం చేసిన శాస్త్రం కర్మమీమాంస శాస్త్రం మధ్యకాలంలో ఎవరు చదవట్లేదు చాలా ఓపికగా కూర్చుని చదవాలి నేను కొంత అధ్యయనం చేశాను ఇంకా తర్వాత శ్రద్ధ లేక వదిలిపెట్టేశా సో కర్మల గురించి చాలా విస్తారంగా వ్యాఖ్యానం చేస్తా నిరూపణ మీమాంస చేస్తారు దాన్ని వివేకానంద స్వామి ఈ మీమాంస కర్మ మీమాంస గురించి మాట్లాడుతూ హిసాబిట్ ఈస్ ది సైన్స్ ఆఫ్ కర్మ అని అంటాడు అంత అర్థమంటే చాలా యుక్తియుక్తంగా మీమాంస చేస్తారు కర్మని అంటే కానీ ఊరితో బుడ్డ ది చేయబడినట్టుగా చేయడం ఉండదు అందులో కూడా కొంత లాజిక్ని అప్లై చేస్తారు కర్మ అనేప్పటికీ కొంత ఫైట్ బేస్డ్గా ఉంటుంది ఎంత ఫెయిత్ అయినా కొంత లాజిక్ ఉంటుంది ఆ కర్మ మీమాంసలో ఆత్మస్వరూపానికి సంబంధించిన ప్రసంగం ఒకటి ఆత్మను కానీ పఠించిస్తే దర్శనం అనే మీమాంస వస్తుంది అసలు వాళ్ళు ఏమంటారంటే చూడండి మనం కర్మకాండకి సంబంధించి దర్శనమిస్తే కర్త ఇంతవరకే తీసుకుంటాం ఇంకా దర్శనం చుట్టూ అల్లుకుని ఉన్న మిగతాదంతా కూడా అది ఎంతవరకు సత్యము ఎంతవరకు కల్పితము అనేది అది ఇక్కడ మేము మీమాంస చేసేదేమీ లేదు అది వేదాంత శాస్త్రానికి సంబంధించినటువంటి విషయము సబ్జెక్ట్ మ్యాటర్ కాబట్టి దాని గురించి మీరు అక్కడే తెలుసుకోగలరు అని శబరస్వామి శబరస్వామి అంటే బ్రహ్మసూత్ర భాష్యాలకి ఎలాగైతే శంకరులో దేమిని సూత్రాలకి శబరస్వామి ఆ శబరస్వామి రాసిన భాష్యంలో ఆయన అలా రాస్తాడు రాసి ఇష్యూని వేదాంత శాస్త్రం వైపుకి పంపించేస్తుంది ఆయన దాన్ని హ్యాండిల్ చేయలేదు కాబట్టి ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ టాపిక్ కాకదు వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేయడం ప్రారంభిస్తే వాళ్ళు దాన్ని పాడు చేసి ఇప్పుడు మీరు నేను కూర్చుని కంప్యూటర్ ప్రోగ్రామింగ్ గురించి డిస్కస్ చేయడం మొదటి అంటే మనకి ఏం తెలుస్తుంది ఉంటే పేర్లు ఏవో విన్నామో తెలుస్తుంది కానీ ఈ కంప్యూటర్ అనేది ఎలాంటిదంటే వీఆర్ ఇల్లిటరేట్స్ మనం మనం ఇల్లిటరేట్స్ తో లెక్క మనకి వాళ్ళు రావని అర్థం ఏబీసీడీ లావ మనకు అది అర్థం ఎందుకని వాళ్ళ భాషలో మామూలుగా లోకంలో ఉండే భాషలు వాళ్ళు వాడరు వాళ్ళు జావా ఫోర్ ట్రాన్ సి ప్లస్ సి డబుల్ ప్లస్ ఇలాంటి భాషలు ఏవో సో ఈ భాషలో ఎవరిని తెలిసి ఈ భాషలు సామాన్య మానవులకు ఎవరికి తెలుసుకున్న భాషలు కావు ఈ భాష విశాఖ నుంచి కూడా ఇల్లిటరేట్ పీపుల్ చదువు సరిహారైన వాళ్ళ కోసం కాబట్టి వీఆర్ లైక్గా దట్ ఈస్ నాట్ అవర్ టాపిక్ అంతేకానే ఈ కంప్యూటర్ సాఫ్ట్వేర్ వాడు ప్రింట్ చేస్తాడు పేజీ ఆ ప్రింట్ చేస్తే ఏమీ అర్థం కాదు వస్తుంది దాంట్లో అక్షరాలు ఇంగ్లీష్ అక్షరాలు ఉంటాయి అంటే ఉంటాయి అది అలాగా జిబరిష్ అని వర్ణిస్తారు ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ జిబరిష్ ఏమీ అర్థం కాదు కానీ వాడికి అర్థమవుతుంది ఎందుకంటే వాడు క్రియేట్ చేసేట దాన్ని ఆ భాష హీ నోస్ దట్ లాంగ్వేజ్ సో ఆ మనకు తెలియని సమాచారం దాంట్లో మనం ప్రవేశించి వ్యాఖ్యానం చేస్తే అది మన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నట్టు అవుతుంది కాబట్టి కర్మ మేమాంసకులు ఆత్మస్వరూపాన్ని గురించి వాళ్ళు మాట్లాడరు సో నేను ఎంత ఎందుకు చెప్పానంటే సహా అంటే ఆత్మస్వరూపము కేవలము ఉపనిషత్తుల మాత్రమే ప్రసిద్ధమైనది యహ ఇంతకు ముందు చెప్పారు ఆయన ఇంకోసారి గుర్తు చేస్తున్నాను యహ అంటే ఏదైతే ఏదైతే అంటే ప్రకృతములో ఏదైతే చర్చించబడుతోందో అది సహ యహ యహ సర్వనామాలకు అర్థం చెప్పడం కష్టం మిగతా మనం అర్థం చెప్పచ్చు సర్వనామాలకు ఏమర్థం చెప్తారు డిక్షనరీలో ఉండే అర్థం కాదు సహ అంటే ఏమర్థం ఉంటుంది సో కాబట్టి అక్కడ సందర్భాన్ని బట్టి జాగ్రత్తగా చెప్పాల్సి ఉంటుంది అని మా అత్యంత సూక్ష్మమైనది సూక్ష్మమైనది అన్నదానికి తాత్పర్యం ఏంటంటే మానవుడు తెలుసుకునేటువంటి సాధనాలు రెండున్నాయి ప్రత్యక్షమో అనుమానము ఇంద్రియములతో తెలిసేది ఇంద్రియములకు మనస్సును తోడు చేసి మనస్సుకుండేటువంటి ఆ సంబంధ శక్తి మనస్సు సంబంధాన్ని గ్రహిస్తుంది అది ముడిపెడుతుంది ఓసారి చూసిన ఇంకోసారి చూస్తే ఆ సంబంధాన్ని ముడిపెడుతుంది చిన్నతనంలో పిల్లలకి సంబంధ గ్రహాన్ని గ్రహణం చేసే శక్తి ఉండదు ఈ శ్లోగా వాళ్ళు నేర్చుకుంటారు సో ఉదాహరణకి తల్లి పిల్లవాడికి ఆ పక్షిని చూపిస్తుంది చెలక పచ్చని చిలక అని చూపిస్తుంది ఆ బొమ్మను చూపించి పచ్చని బొమ్మ చూపిస్తుంది అప్పుడు ఈ పచ్చని అనే మాట వింటాడు అది ఈ బొమ్మ దగ్గర వాడబడింది ఆ చిలక దగ్గర వాడబడింది And then immediately the child tries to know, Oh, this is a familiar word, used in two different contexts. Ārataṅga varu ki patsa-dhāna-mane-do-ka-khala-vani adhi hiripunye-do-sa. Hi Ipane, vaki manisa akharla paśapakṣyādara kura chāshteya. Vali iland experiment lo paśapakṣyādara chāti chayispa. Vali ingestament hai, o kaya red, red square petta. రెడ్ సర్కిల్ పెడతారు రెడ్ క్రాస్ పెడతారు పెట్టి ఒక చేపని పెడతారు చేప నీళ్లలో ఆ ట్యాంక్లో వాటర్ ట్యాంక్లో ఆ రెడ్ స్క్వేర్ వెనుక స్క్వేర్ వెనుక దానికి చేప ఆహారం ఉంటుంది అది ఏం చేయాల్సి ఉంటుంది గో అండ్ పుష్ ఇట్ ఆ స్నౌక్ పుష్ చేస్తే ఆ డోర్ లాగా దొరికినా వెనకాలన్న ఆహారం దానికి దొరుకుతుంది అది ఇవ్వార్డు దానికి అదే ఒక చేస్తాం ఆ తర్వాత ఒక వారం రోజులు పోయిన తర్వాత మళ్లీ పెడతాం పెడితే అది మొట్టమొదటిసారి తప్పు చేస్తుంది ఎక్కడో ఆహారం ఉందని వెతుకుతూ ఉంటుంది అని చేత టయల్ అండ్ మీద ఆహారం ఎక్కడ ఉందని కూడా దానికి తెలియదు మొత్తానికి ఆఫ్టర్ లాటా ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆ రెడ్ స్క్వేర్ మీద పుష్ చేసి వెనక్కాలన్న ఆహారాన్ని తినేస్తుంది ఆఫ్టర్ వన్ వీక్ వీళ్ళు మళ్లీ పెడతారు ఈసారి రెడ్ స్క్వేర్ ఉన్న కనుక అది వీళ్ళు పెట్టగానే అది డైరెక్ట్ గా రెడ్ స్క్వేర్ దగ్గరికి వెళ్ళిపోయి అది పుష్టి చేసి ఆహారం తీసుకునిస్తుంది అంటే అది ఆ రెడ్ స్క్వేర్ అనే ఫీచర్ ని అది గుర్తుపెట్టి గుర్తించింది గుర్తుపెట్టుకుండి అండ్ ఇస్ కనెక్టెడ్ విత్ ఫుడ్ దిస్ ఇస్ దిస్ కలర్ దిస్ షేప్ ఇస్ కనెక్టెడ్ విత్ ఫుడ్ అని చేప గుర్తుపెట్టుకోండి కాబట్టి చేపకు తెలివితే ఉన్నాయంటారా లేదంటారా ఉన్నది దానికి కూడా ఓ ఉంది ఆ సంబంధ జ్ఞానాన్ని సంబంధాన్ని గ్రహించేటువంటి మనస్సు దానికి ఉంది ఈ మనస్సే మనిషికి చాలా ఎక్కువగా ఉంటుంది చాలా ఎక్కువ ఉంటుంది మన మనిషికి సో ఇప్పుడు పిల్లి కుక్క ఇంకా ఎక్కువగా ఉంటుంది చేపల కంటే ఎక్కువ ఉంటుంది వాటికంటే మన దరిది ఇంకా ఎక్కువ ఉంటుంది మనిషికి చాలా ఆ ఆ జ్ఞానం తెలుసుకునేటువంటి సాధన మనస్సే బుద్ధ నుండి అనమాట కాబట్టి రెండు సాధనాలు ఈ రెండు సాధనముల ద్వారా తెలియబడని జ్ఞానము ఉంటుందా ఉండదా దట్ ఈస్ ది పాయింట్ ఈ రెండు సాధనముల ద్వారా తెలియబడుతోంది అంటే అది ఇంకా సూక్ష్మమైన ఎందుకంటారో అది స్థిరమైన ఓకే ఇంతవరకు మీరు తెలుసుకుని భవిష్యత్తులో తెలుసుకుంటారు మీకు తెలిసిన తప్పితే ఇంకా తెలుసుకుంటాడండి ఎవరో వాడు తెలుసుకునేవాడు అందరూ తెలిసి అన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు కదా కాబట్టి అటువంటి జ్ఞానము సూక్ష్మ జ్ఞానం అనబడదు అది స్థుల జ్ఞానమే తర్వాత అది సూక్ష్మం కాదు సో ఈ జ్ఞానము అనేది సూక్ష్మము అంటే ప్రత్యక్ష ప్రమాణానికి అనుమాన ప్రమాణానికి అందనిది దీన్ని వెస్ట్రన్ మన ఉపనిషత్తుల్లో ఈ జ్ఞానాన్ని వాళ్ళు తొలిగించి ఉపాసన చేస్తూ వచ్చారు ఆ జ్ఞానమే దేవుడు అని వాళ్ళేమో చెప్పుకుంటూ వచ్చారు సత్యం జ్ఞానం అనంతరం బ్రహ్మా ఆ జ్ఞానాన్ని ఈశ్వరునిగా ఆరాధించారు ఈశ్వరుడు అంటే జ్ఞానస్వరూపుడు చిన్మయుడు ఈశ్వరుణ్ణి ఒక నేను కథ వయసుకుని మీతో తిరుగుతూ ఉంటాడన్నట్టుగా భావన చేయదాడు బుద్ధి అలాగే ఉపాసన కోసం అలా చెప్తారు తప్పిస్తే చెన్మయుడు తేజస్వరూపుడు ఈశ్వరునికి మధ్యా మాంసంలో దేహం ఉండదు మధ్యాహ్ మాంసంలో దేహం ఉందనుకోండి దేవల గుట్టి అలా ఉండదు కాబట్టి చిన్మయుడే ఉంటాడు చిన్మయ స్వరూపుడు తేజస్వరూపుడుగా ఉంటాడు అలాగే వర్ణిస్తాడు కూడా అంతటా అలాగే చెప్తారు శాస్త్రంలో అంతటా అలాగే చెప్తారు శాస్త్రం ఏం చెప్పేసి సో నేల నుంచి సాము చేస్తే ఇంక మీరు ఏదైనా చెప్పొచ్చు కానీ శాస్త్రంలో స్పష్టంగా లభితారు కాబట్టి ఈశ్వరుడు జ్ఞానస్వరూపునిగా ఏ జ్ఞానము ఇంద్రియ గోచరము కానిది మనస్సుకు గోచరము కానిది దానికి వాళ్ళ అబ్సల్యూట్ నాలెడ్జ్ అని అది సూక్ష్మము ఇది ఉపనిషత్తులలో వేల సంవత్సరాల నుంచి భారతీయ ఇతిహాసంలో తెలుస్తోనేది భారతీయ తత్వ శాస్త్రంలో కానీ వెస్టర్న్ హెమిస్ఫియర్ లో యొక్క ఈ అబ్సల్యూట్ నేచర్ అనేది ఒకటి ఉండని ఈ ఇంద్రియోచరమైన జ్ఞానమే అల్టిమేట్ కాదని మొట్టమొదటిసారిగా ఉద్ఘోషించినటువంటి మహాత్ముడు ఇమాన్యుయల్ ఖ్యాన్ అతను చెప్పాడు ద గ్రేట్ ఫిలాసఫర్ అతను క్రిటికల్ నాలెడ్జ్ అని పేరు పెట్టి సో క్రిటిక్ ఆఫ్ రీజన్ అంటూ ఇలాగేవో రాసి అతను మొట్టమొదటిసారిగా వెస్టర్న్ హెమీస్ఫియర్ లో ఈ సత్యాన్ని చెప్పాడు సో ఆయన ఏమన్నాడంటే దేర్ ఇస్ నాలెడ్జ్ టూ కామెన్స్ అన్నారు ఒకటే మనసు చేత ఇంద్రియముల చేత తెలియబడేది అంటే వాటికి ఎదుర్కొండ ఉన్నది మనస్సుతో మీరు ఎదుర్కొండగా ఉన్నదాన్ని తెలుసుకుంటారు ఇంద్రియములతో ఎదుర్కొండా ఉన్నదాన్ని తెలుసుకుంటారు అది ఒక జ్ఞానం రెండవ జ్ఞానము వాట్ ఈజ్ ది పవర్ బిహైండ్ ది పవర్ ఆఫ్ మైండ్ మైండ్ అంటే ఒక జ్ఞానశక్తి ఈ జ్ఞానశక్తి యొక్క మూల స్రోతస్సు ఎక్కడ ఉన్నది జ్ఞానశక్తి యొక్క మనస్సులో ప్రకటమయ్యే జ్ఞానశక్తి యొక్క మూల స్రోతస్సు కూడా మూలస్రోతస్సు అంటే సోర్స్ అని అది కూడా జ్ఞానస్వరూపమే అయి ఉండాలంటేదండి సో బంగార ఆదరణ ఆభరణాలకు శ్రోతస్సు ఆభరణాలు బంగార ఆభరణాలు అయితే వాటి శ్రోతస్సు మూలమవుతుంది అది కూడా బంగారం లాంటిదే బంగారమే కదా కాబట్టి ఈ మానసిక విజ్ఞానం ఏదైతే కలదో దీనికి మూలమునందు జ్ఞానము అది మనస్సు యొక్క పరిధికి దాటి అతీతంగా ఉంటుంది మనస్సు యొక్క పరిధి అంటే భేద జ్ఞానము దేశకాల పరిచ్ఛన్న జ్ఞానము ఆ విధంగా మనస్సు తెలుసుకుంటూ ఉంటుంది మనస్సు తెలుసుకునే అంటే భేదపూర్వకంగానే తెలుసుకుంటుంది దేశకాల బద్దముగానే తెలుసుకుంటుంది ఆ దట్ ఈస్ అవర్ మైండ్ నో థింగ్స్ ఇంకా అంతకంటే వేదలేదు తెలుసుకునే సామర్థ్యం లేదు కాబట్టి మనస్సుకి మూలంలో ఉన్నటువంటి ఆ జ్ఞానం ఏదైతే కలదో దట్ ఈస్ అప్సం యూత్ అది దేశకాలములకు అతీతంగా ఉంటుంది ఎందుకంటే దాని నుంచి పుట్టిన మనస్సు దేశకాలములతో పరి ఉన్నప్పుడు దాని మూలంలో దేశకాలాలు ఉండవు కదా మీరు మనస్సులో ఉన్నప్పుడు దేశకాలములతో కలిసి ఉంటారు నీ స్టెప్ అవుట్ ఆఫ్ ది మైండ్ ఈ స్టెప్ అవుట్ ఆఫ్ టైం అండ్ ఈ స్టెప్ అవుట్ ఆఫ్ స్పేస్ సో స్పేస్లెస్ అండ్ టైమ్లెస్ రియాలిటీలోకి మీరు వెళ్ళిపోతారు కాబట్టి ఆ మూల స్రోతస్సు అది సూక్ష్మమైనది అనిమా అప్సల్యూత్ అది జ్ఞానము నిర్విశేష జ్ఞానము దానిని ఫలానా అని మీరు వర్ణించడానికి వీల్లేదు అది ఎలా ఉంటుందో చెప్పండి అంటే ఎలా ఉంటుందో చెప్పలేదు హీస్ దెనాట్ బి వాట్ హీజ్ కాబట్టి దేవుడు ఫలానాగా ఉంటాడని మీరు చెప్పారనుకోండి అప్పుడు దేవుడు దేవుడు మీ యొక్క వర్ణనా సామర్థ్యంలో ఇమిడిపోయాడా లేదా అయిపోయిందంటే ఇప్పుడు ఈ సీసాలో దెయ్యాన్ని అని చూపిస్తాడు ఎవడు అప్పుడు ఆ దెయ్యం గొప్పదా లేకపోతే ఆ దెయ్యాన్ని సీసాలో పెట్టినవాడు గొప్ప అదే గొప్ప అవుతుంది కదా అదే విధంగా దేవుడు ఫలానా విధంగా ఉంటాడు అని మీరు చెప్పారనుకోండి అప్పుడు దేవుడికి ఒక వ్యవస్థను చేసిన మీరే గొప్పవారు అవుతారు దేవుడి కంటే మీరే గొప్పవారు అవుతారు అంటే మీ బుద్ధి గొప్పదవుతుంది దేవుడి కాబట్టి సో అది అది మా నాలెడ్జ్ అంటే దాని అర్థం ఏమిటి ఆల్ నాలెడ్జ్ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ రిలేటివ్ నాలెడ్జ్ అన్నారు ఆల్ నాలెడ్జ్ ఆఫ్ ది వరల్డ్ ఈస్ రిలేటివ్ నాలెడ్జ్ అయితే ఆ అబ్సల్యూట్ జ్ఞానస్వరూపమైన ఆత్మను తెలుసుకోవాలంటే ఏం చేయాలి ముందు నువ్వు ఈ రిలేటివ్ నాలెడ్జ్ నుంచి బయటపడాలి అంచేతనే మహాత్మ ఏమంటారంటే ఆత్మస్వరూపం దగ్గరికి వచ్చేప్పటికీ మీరు కొత్తగా నేర్చుకోవాల్సింది ఏముండదు ఇర్ ఇస్ నథింగ్ న్యూ ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ అన్ మీరు నేర్చుకున్నది ఏదైతే ఉన్నదో దాన్ని పక్కన పెట్టడం అలవాటు చేసుకోవాలి సో ట్రీ is no knowledge. That means, you know, knowledge is not important. What is your knowledge? A knowledge is written, dheda-porva-kaṁga-oṁtundi. Manashtra-dhisa-mpārīgi-ni-jñāna-vaya-kata-mde, dheda-porva-kaṁga-oṁtundi, dhe-se-kāla-pariṣya-nangga-oṁtundi. That means, you know, your knowledge is written, e-lakṣa-na-lākṣa-na-lākṣa-na-lākṣa-oṁtundi. That is, relative knowledge is written, that is true knowledge is written. Therefore, true knowledge is no knowledge. That means, jñ మేము జ్ఞానులము అని చెప్పరు తర్వాత మేము జ్ఞానులము అనే చిహ్నములను కలిగి ఉండరు జ్ఞానానికి చిహ్నములే ఉండవు ఎందుకంటే చిహ్నములు అంటే అది రేమిటో వినాల చేపట్టు జ్ఞానానికి చిహ్నములే ఉండవు అజ్ఞానానికే చిహ్నములు సమృద్ధిగా ఉంటాయి కాబట్టి జ్ఞాని అంటే అజ్ఞాన చిహ్నములు లేనివాడు అనే కానీ జ్ఞాన చిహ్నములు ఉన్నవాడు అని కాదు దట్ ఈజ్ అనదర్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఎందుకంటే చిహ్నము అంటే అది రిలేటివ్ ఏరియాలో రిలేటివ్ వరల్డ్లో భాగంగా ఉంటుంది తప్పిస్తే అప్సల్ నుంచి చిహ్నమే ఉంటుంది కాబట్టి సో అనిమా ఇదంతా నేను అనిమా అన్న దానికోసం చెప్పాను ఇప్పుడు అయితే ఇప్పుడు ఒక క్వశ్చన్ అంత అదేంటంటే అంత సూక్ష్మమైనది మనకి అందుబాటులోకి వస్తుందా మనకి అవసరమా రెండు ప్రశ్నలు చాలామంది ఈ రెండు ప్రశ్నలతోటి కొట్టిపోతారు వేదాంతానికి దూరంగా కొట్టారు ఈ రెండు ప్రశ్నలకు కారణంగా అంత సూక్ష్మమైనది మనకి ఎందుకు లేండి దూరంగా పోతాం అది మనకు అందుబాటులోకి అక్కడ వస్తుందండి అని దూరంగా పోతాం నేను రాజమండ్రిలో ఏదో ఒక ప్రసంగం చేశాను గంట నరసేపు ప్రసంగం ప్రసంగం ఉంటాయి అందరో దాంట్లో నుంచి గంట నర దా సఫలంలో ఒక ఆయన ఆయన తట్టుకోలేకపోయాడు ఈ అంత ఇబ్బంది అయిపోయింది ఆయన ఆయన లేచి ఏమండి ఏట అంత ఆత్మ అంతా ఆత్మ అంతా బ్రహ్మ అని అందరికీ తెలిసిపోతుందంటారా అది తెలిసిపోతుంది అలా తెలిసిపోయేదనా బ్రహ్మ ఏం చెప్తారు మీరు ఇంతటిలోకి అలాగే బ్రహ్మ తెలిసిపోతే ఇంకా ఇంకా అందరూ బ్రహ్మజ్ఞానలే అయిపోతారు ఇంకేమి అని ఇలాగా అడ్డగోలుగా పెద్ద నోరు పెట్టుకుని మాట్లాడటం ప్రారంభించారు మాట్లాడ ప్రారంభిస్తే నేనక్కడ అతిథిని ఈ ఆర్గనైజర్స్ అందరూ నేనెక్కడ హత్యనని వాళ్ళు పాపం ఆయన ఏదో అవునా చాలా చాలు లేని ఆయన్ని సర్దుబాటు చేయడానికి ప్రయత్నం ఆయన సర్దుబాటు చేసే ప్రయత్నం వీలు చేస్తుంటే ఆయన ఇంకా రెచ్చిపోతున్నాడు ఆయన ఇష్యూ ఏమిటంటే ఇప్పుడు బ్రహ్మజ్ఞానం అయిపోతాడంట అందరం అంటే ఆత్మ అంటే ఆయన పూర్ణమైన ఉంటావా ఇంకా అందరికీ అంటారా ఇంకా ఈ అంటే ఇలాగ ఏదో సమ్ ఇష్యూ ఆయనకి తన స్వరూపం విషయంలో ఏదో ఒక ఆగ్రహం ఉన్నది ఈ బ్రహ్మాత్మ అనేది ఆయనకు రాక ఈ బికమ్స్ వెరీ హైలీ ఎక్సైటెడ్ అల్టిమేట్ గా డైరెక్ట్ గా ఒక ప్రశ్న ఆయన కార్లోకి ఎక్కపోతాంటే షూట్ గా ఒక ప్రశ్న అడుగుతాను మీరు చెప్పండి అన్నాడు ఏంటి ఆత్మజ్ఞానం అయిపోతామంటారా మనం అందరం అని అడిగాను అంటే నేను చెప్పాను అబ్బాయి అలా ఎలా అవుతాను మీరు ఆలోచించండి దాని గురించి అని నేను కార్లో కూర్చుని సో హీ హీ ఈజ్ నాట్ విల్లింగ్ టు యాక్సెప్ట్ ది పాసిబిలిటీ ఆఫ్ గెయినింగ్ దట్ నాలెడ్జ్ సో ఆ విధంగా జనులు కొట్టుకుపోకారు ఆ ఇది మనకు అందుబాటులోకి వచ్చేస్తుందంటారా అని ఎప్పుడైతే అలాగే మొదలు పెట్టాడో రాదు అని ఆయనే నిర్ధారణ చేసేసుకున్నాడు అది ఆయనకి అన్నడిగా అందుబాటులోకి రాదు ఓ విద్యార్థి నా దగ్గరకు వచ్చి కాబట్టి వందగా వంద మార్పు వచ్చేస్తారంట మ్యాథమెటిక్స్ మనం ఐ ఈజ్ ఇట్ పాసిబుల్ అని అంటే నేను చెప్పాను ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ యూ అని చెప్పాను ఎందుకంటే ఆ ప్రశ్న వాడు వేసేడంటే వాడికి అర్హత లేదనర్థం వాడు ఆ స్థితిని చేరుకోలేడనర్థం బికాజ్ హీ డజెంట్ ఈవెన్ కన్సిడర్ ది పాసిబిలిటీ ఆఫ్ గేనింగ్ ఇట్ దెన్ హౌ షాఫ్ హీ గేన్ ఇట్ కాబట్టి అందరూ ఆ ఈ ప్రశ్నలతో కొట్టుకుపోతారు సో సో బట్ ది పాయింట్ ఈజ్ ఆ ఏ ఆత్మస్వరూపాన్ని గురించి మనం మాట్లాడుతున్నామో అది ఇట్ ఈజ్ ది ఒన్లీ రియాలిటీ ఉన్నదేదో అదే అది మీరు కనబడేదాన్ని పట్టుకోవడం మానేసి ఉన్నదాన్ని పట్టుకోవడానికి మీరు సంసిద్ధులైతే ఉన్నదంతా అదే ఐదు దాన్ని మీద సర్వం మీరు దాని నుంచి తప్పించుకోలేరు ఈశ్వరుడి నుంచి మీరు తప్పించుకోలేరు ఒకరిని ఒక చేతికి కోడినిచ్చి రే ఈశ్వరుడు చూడకుండా ఈ కోడి సంప తీసుకురారా అన్నాడు ఎవరు చూడకుండా ఈ కోడి సంప తీసుకురారా అంటే వాడు వారం తర్వాత వచ్చి నా వల్ల కాలేదు అని రిటర్న్ చేసేసాడు ఎక్కడ ఎప్పుడు సంపద ఉన్నా నాకక్కడ ఏదో ఒక రూపంలో ఈశ్వరుడు కనపడుతూనే ఉన్నాడు కాబట్టి ఈశ్వరుడు కానరాకుండా దీన్ని తమ్మటం నా వల్ల కాలేదు అని రిటర్న్ కాబట్టి ఈ విధంగా సో ఈ జస్ట్ కాంటె ఎస్కేప్ ఫ్రమ్ దట్ రియాలిటీ that is the only thing that is uh, so uh, that is one point so we say we are living in this samsara it is not real it seems like it is there like it seems like it is there but if it is there it cannot be seen as real it is not there there is a feeling created in our mind that it is there it is there actually అది ఉన్నట్లు అనిపిస్తుంది తప్పిస్తే దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్ దర్ ఇస్ నథింగ్ లైక్ దాట్ ఇప్పుడు తెలంగాణ అని ఉండేది తెలంగాణ వెరీ జిట్ వాట్ ఈజ్ జిట్ వెరీ జిట్ అని మౌలికమైన ప్రశ్నలు వేసుకోకుండా మీరు దాన్ని వెంటబడిపోతూ ఉంటే ఓకే యు మే గో లాంగ్ విత్ ఇట్ అది అదొక ప్రయాణం మంచిది కానివ్వండి బట్ మౌలికంగా వాట్ ఈజ్ హిట్ వెరీ జిట్ అని మీరు ప్రశ్నలు వేసుకుంటే లేదా నథింగ్ కాల్ తెలంగాణ దెర్ ఇస్ ల్యాండ్ దెర్ ఆర్ పీపుల్ పంచభూతాలు ఉన్నాయి మనుషులు ఉన్నారు ప్రాణులు ఉన్నాయి ఇది ఇవన్నీ ఇటు అటు అటు ఇటు తెగ కదిలిపోతున్నాయి అంతేగాని వెర్ ఇస్ తెలంగాణ వది నేను లేదా చూసారా ఒక ఒక మిథ్యాతత్వము ఎంతమంది మనుషుల్ని ఎంత అధికంగా ప్రభావితం చేసి వాళ్ళను ఒక మార్గంలో నెట్టివేస్తూ ఉంటుంది ఒక మిథ్యాతత్వం సో అది ఏ అసత్యం వాళ్ళకి ఇప్పుడు తెలియదు ఎందుకంటే వాళ్ళు ఆ వ్యామోహంలో పడి కొట్టుకుపోతున్న సేవాళ్ళకి తెలియదు తర్వాత దాంట్లో బాగా ధక్కా ముక్కలు తిన్న తర్వాత తెలుస్తుంది ఉదాహరణకు వెంకటేశ్వమికి తెలిసింది తెలంగాణ అనేది కొంత ఇంపార్టెంట్ కాదు ఈ ఆ జ్ఞానం ఆయనకు ఉదయం చేసింది ఆయన కనుక మీరు టచ్ చేస్తే ఆయన సమాధానం చెప్తారు ఆయన ఏమన్నాడంటే వీళ్ళు ఎప్పుడైతే మినిస్టర్ పదవి తీసుకున్నారో ఏడాది ఏడనర్థం క్రితం తెలంగాణ శవం మీద కాలు వేసి వీళ్లు మినిస్టర్ పదవిలో చేయలేరు అని చెప్పాడు ఆయన ఆయన జ్ఞాని కాబట్టి ఈ మనకు అలాగా కనపడ అలాగ వ్యామోహంలా కనపడుతూ ఉంటుంది దేస్ నథింగ్ లైక్ దాట్ నేను ఇదేదో హాట్ హాట్ సబ్జెక్ట్ దృష్టాంతంగా చెప్పాను అదర్వైజ్ నటి ఆర్ అవర్ ఇషన్ అలాగే మన సంసారం వ్యక్తిగత సంసారం కూడా all imagination. There is something to be done, and uh, adhikuddha only, uh, something to be done on adhikuddha, it is not part of our choice. A uh, choice-lo bhagani-gadha. Bhavyanan-jasta. Do you have a choice about it? You just don't have a choice, I tell you. Just, you don't have a choice. But, oh, Bhavyanala, that is adhisthata. That, like a bhūdhi-adhisthata. Do you have a choice about it? You don't have a choice. మీకు ఆ పదార్థమే కృషి మీకు తెలుసు కడుపులో ఆకలిగా ఉంది ఇంద్రియములు మనస్సు దాన్ని తీసుకోమని చెప్పేసి కృషి చేస్తున్నాయి చాయిస్ టు హ్యావ్ సో ఈ ఎండ్ ఆఫ్ ఈటింగ్ అంతే మనం ఏమనుకుంటామంటే నా బోర్ను నేను చేస్తున్నాను ఏది మనకి ఛాయిస్ లేదు సో వీఆర్ స్వెట్ బై హయ్యర్ పవర్ మనం వీఆర్ సో మెనీ డన్నీస్ ఈ ఆటను చూడండి తోలుబొమ్మల ఆటోలను చూడండి తోలుబొమ్మలాటలో వేరువేరు తోలుబొమ్మలకి ఎంత ఛాయిస్తుందో మనకంత ఛాయిస్తుంది సో ది పాయింట్ ఈజ్ మనం ఈ సంసారం అనేది ఏదైతే భావన చేస్తూ ఉంటామో ఆ సంసారమంతా కూడా ఆ సంసారానికి మూలము తనయందు తాను భావన చేసే ఒక వ్యక్తిత్వం నేను ఫలానా అని ఆ నేను గురించి వీడు శోధన చేయకుండగా ఆ నేను చుట్టూ చాలా ఒక మిథ్యాతత్వాన్ని అల్లుకుని కూర్చుంటాడు ఆ నేను ఎంత కాంప్లెక్స్ గా ఉంటుందో వాడు జీవించే సంసారము వాడు వాడి దర్శించే జగత్తు అంత కాంప్లెక్స్గా ఉంటుంది ఆ నేను ఎంత సరళంగా ఉంటుందో వాడి యొక్క జగత్తు వాడి సంసారం అంత సరళంగా ఉంటుంది కొంతమంది పీపుల్ దే ఆర్ వెరీ వెరీ కాంప్లెక్స్ పీపుల్ ఎంత కాంప్లెక్స్ గా ఉంటారంటే వాడిని ముట్టుకుంటే వాడు కంసార్ట్ విత్ సో మెనీ దిజార్ ఐడియాస్ చాలా హార్బుల్ థింకింగ్ లో ఉంటాం చాలా కాంప్లెక్స్ పర్సనాలిటీ ఉంటుంది వాడి జగత్తు కూడా అంత కాంప్లెక్స్గానే ఉంటుంది అంచేతనే సరళమైన జీవితాన్ని గడపండి డోంట్ మేక్ ఇట్ టూ మెనీ థింగ్స్ జస్ట్ లీడ్ ఏ సింపుల్ ఆర్డర్లీ డివోటెడ్ కంపాషనే లైఫ్ అది ఇట్ వెరీ ఇంపార్టెంట్ అప్పుడు మీకు జగత్తు నిత్యాన్ని పాఠం చాలా అర్థం అవుతుంది పాఠం చేపక్షల్లా మీకే తెలుస్తూ కాబట్టి సో ది పాయింట్ ఈజ్ ఇఫ్ ఓన్లీ యూ ట్యూన్ ది మైండ్ ప్రాపర్లీ ఆ సత్య వస్తువు ఏదైతే కలదో అది ఇట్ ఈజ్ హైలీ అక్సెసిబుల్ అకైనబుల్ నౌ అన్ హియర్ అనిమానంగా అది మీకు అందుబాటులోకి రాదనేటువంటి భ్రాంతిలో మీరు ఉండనా కలదు అయితే ఆత్మ్యదం సర్వం దెర్ ఈస్ నథింగ్ అదర్ దాన్ దాట్ దట్ ఏ లోన్ ఈ సత్సం అండ్ యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ సత్యం అంటే సత్యని అండర్స్టాండ్ చేసుకుంటే సత్యం అవుతుంది ఉన్నదాని ఉన్నట్లుగా తెలుసుకుంటే దాన్ని సత్యం అవుతాం సత్యం అంటే ట్రూత్ అంటే ఏంటండి ట్రూత్ ఏది ఉన్నదో దానిని యథాపథంగా తెలుసుకుంటే ట్రూత్ అవుతుంది తెలియబడేది ట్రూత్ కాబట్టి ఇట్ ఈజ్ లీడ్ పాసిబుల్ టు నో దట్ సత్యం అది మీ అంతరతమైన స్వరూపము తత్వనసి శ్వేతకేతో అంటే ఇప్పుడు మనం ఈ సత్యానికి దేవుడు అని పేరు కానీ ఈ చిత్రం ఏ దేవుడు ఒకటి నువ్వు అనుకుంటున్నావో ఆ దేవుడు నీవే నీవే దేవుడు మాకు ఒక కురాలు ఉండేవారు ఆ కురారికి దేవుడు అని పేరు సో ఆ పేరు పెట్టిన ఆయన ఎందుకు దేవుడు అని పేరు పెట్టామంటే ఆయనకు ఆత్మస్వరూపాన్ని ముందు బాగా తెలుసాయి ఆ పేరు పెట్టారు దేవుడు సో యు ఆర్ ద డివైన్ దట్ ఈజ్ ది అప్సల్యూట్ ట్రూత్ దట్ ఈస్ ది అప్సల్యూట్ ట్రూత్ ఇంకా మళ్ళీ దాంట్లో కలిపి లేదు దాంట్లో సందేహానికి తాగులేదు దట్ ఈస్ ద అప్సల్యూట్ ట్రూత్ నేను దేవుణ్ణైతే నాకొచ్చి సుఖమేమిటి అది కూడా దైవమే దై దైవీ డివైన్ నాకు వచ్చి దుఃఖం కూడా దైవీ దుఃఖమే కాబట్టి అంటే అర్థమేమిటి ఏ నామరూపముల జాలములో అంటే వలలో నేను చిక్కుకొని ఉన్నాను ఆ నామరూపములు మిథ్య అది సత్యము కాదు నా యొక్క యథా నామరూపాలను బట్టి నేను ఫలానా నేను ఫలానా అని ప్రతివాడు తనని తాను ఒక చక్రంలో బిగించి కూర్చుంటాడు తానే బిగించుకుంటాడు మన చుట్టూ ఉన్నటువంటి సంసార బంధాన్ని మనమే నిర్మాణం శాస్త్రకారులు చాలా సూక్ష్మమైన నా దర్శనంతో ద్వేషంతో చెప్తారు వుశస్కృతి వాత్మానం అంటో అంటే పట్టుకుడిగా లాగితే తన చుట్టూ బూడి పేరుతోటి తన బంధాన్ని తానే కట్టుకుంటుందో మనం అలాగే చేసుకున్నాము మీరు అలాగే చేసుకున్నారో అని శాస్త్రకారులు చెప్తారు చెప్తే మన మనం విని విని ఒక నిరాదరణ భావాన్ని పొందుతాం అలా వేదాంతాల్లో అలా ఉంటారని వేదవాసిష్టంలో అలా చెప్తారండి అని మనకి దాని ఎందు ఒక రకమైన అనాదరం కలుగుతుంది బట్ వాస్తవం ఏంటంటే మీరు చూసుకోండి ఇప్పుడు ఈ క్షణంలో నాకు దుఃఖము కలుగుతుంది దుఃఖమున్నది నా జీవితంలో దుఃఖమున్నది ఈ దుఃఖం దేని వల్ల కలిగింది అని మీరు చూడండి ఆ దుఃఖ హేతు మీరు చూస్తే ఆ దుఃఖహేతువుని మీరు కొని తెచ్చిపెట్టుకున్నారా లేదంటే దేవుడు పంపించాడా అని మీరు చూసుకుంటే దేవుడు పంపించాడని ఉరికే భ్రాంతి మీరు కొని దేవుడు పంపించిందో పంచభూతాలను పంపించాడు సూర్యుడిని పంపించాడు చంద్రుని పంపించాడు అంతేగాని ఆత్మను పంపించాడు దేవుడు ఇంకేం పంపించలేదు సో మీరు కనుక చూసుకుంటే ఓహో ఈ దుఃఖ హేతువును నిర్మించింది ఎవరు అని మీరు చూసుకుంటే నేనే ఈ దుఃఖహేతువును నిర్మించుకున్నాను అని స్పష్టమంటుంది కాబట్టి ఈ విధంగా మనిషి తన చుట్టూ చాలా భయంకరమైనటువంటి గోడలను నిర్మాణం చేసుకుంటారు సెల్ సెల్ లాగా నిర్మాణం చేసుకుని డబ్బుతో కూర్చుంటారు చాలా న్యారోయర్ అండ్ నేరోయర్ ద్వారా ఎంత నేరోగా పెట్టి మైండెడ్నెస్ ఉంటే అంత దృఢంగా మీరు మిమ్మల్ని మీరు ఒక బంధంలో అర్థం ఇప్పుడు ఈ బంధం నుంచి ఎవరు మిమ్మల్ని బయటకు తీసుకొస్తారు బుద్ధుడికి ఒక శిష్యుడు ఉంది ఒకసారి వాడు దుఃఖంగా ఉన్నాడు పెద్ద వయస్సు అలా దుఃఖంగా ఉన్నారంటే నేను చచ్చి మాంట అనమాట సన్యాసం నేను చచ్చిపోయినప్పుడు నా తల దగ్గర దీపం ఎవరు పెడతారండి అని అడిగారు అంటే బుద్ధుడు చెప్పాడు చచ్చిపోయినప్పుడు తల దగ్గర దీపం పెట్టడం గురించి చూపిస్తావా ముఖుడా బతుకున్నప్పుడు నీ తలలో దీపాన్ని నువ్వే పెట్టుకో అని చెప్పాడు చచ్చిపోయినప్పుడు తలలో తలకి కొరి ఎవరు పెడతారు తల దగ్గర దీపం ఎవరు పెడతారు నీళ్లు పోస్తారు ఏమిటి పిచ్చి బతుకున్నప్పుడు నువ్వే తెలుసుకో తల లోపల ఒక జ్యోతిని నువ్వు వెలిగించుకో ఆత్మ జ్ఞాన జ్యోతిని తల లోపల వెలిగించుకో బుర్రలోపల నువ్వు వెలిగించుకో మీ తల దగ్గర ఎవరి దీపం తెచ్చినా పెట్టకపోయినా నీకు సమస్య లేదు అని చెప్తాను కాబట్టి మన చుట్టూ మనం తట్టుకున్నటువంటి ఈ అజ్ఞానపు గోడలను ఈ వాసనామయమైన గోడలను మనమే బ్రేక్ చేయాల్సి ఉంటుంది వాటిని మనమే షేటర్ చేయాల్సి ఉంటుంది ఎవరు చేయరాకం ఆత్మనాత్మానము ధరే మీకు ఇతరులు సలహా ఇవ్వగలుగుతారు ఒక ఆశీర్వచనం ఇవ్వగలుగుతారు ఉపదేశం ఇవ్వగలుగుతారు కానీ గోడని పగలగొట్టే పని మీరే చేసుకోవాలి ఎందుకంటే ఇతరులు ఎలా చేయగలుగుతారు మీరు సంసిద్ధంగా ఉన్నారో లేదో ఇతరులకు ఏం తెలుస్తుంది గోడని పగలగొట్టే పని మీరే చేసుకోవాలి ఒక అతను డైవర్స్ తీసుకున్నాడు డైవర్స్ తీసుకుని నాతో ప్రయాణం చేస్తున్నాడు స్వామికి మిమ్మల్ని నేను డ్రైవ్ చేస్తాను ఎందుకు ఎందుకో నన్ను డ్రైవ్ చేయటం ఎందుకు నేనేదో బస్సు మీద దేని పోతాను అలా కాదు మీతో మాట్లాడాలి ఎప్పుడు మీకు టైం ఇవ్వట్లేదు అంటే సరే నువ్వు మాట్లాడాలంటే కార్ తీసుకురా ఎందుకంటే నాకు మాత్రం ఖాళీ అక్కడ కార్డులో డ్రైవ్ చేస్తూ మాట్లాడేసా ఒక కొంతసేపులో మాట్లాడేది అయిపోయిన తర్వాత మాట్లాడేసి అవి అయిపోతుంది అతనికి ఒక ఫుల్ ఒక అపాయింట్మెంట్ ఫుల్ ఫిల్ చేసినట్టు ఏదో స్టేట్ కాలేజ్ అని అక్కడ ఏదో ఇచ్చారంటే టూ అవర్స్ డ్రైవ్ ఆ డ్రైవ్ చేశారు ఆ డ్రైవర్స్ అదేదో పరిస్థితులు అంతా చెప్పిన తర్వాత నేను అన్నాను ఏదో టాపిక్ వచ్చింది మళ్ళీ వివాహం గురించి ఏదైతే టాపిక్ వస్తే వివాహానికి కంగారులేదా ఇప్పుడే కదా ఓ వివాహం అది రద్దు అయింది వివాహం కంగారు లేదు అని అంటే మనం దాని గురించి చర్చించాలంటే ఎంతకాలం వివాహం చేసుకోవాలి వివాహం చేసుకోవాలి నేను చెప్పాను నువ్వేం చేయదు ఇప్పుడు వచ్చేసింది నేను ఊరు వెళ్ళిపోతుంది అని ఇండియా వెళ్ళిపోతున్నాను మళ్లీ నేను ఏడాది సెప్టెంబర్ లో వస్తా కదా తొమ్మిది ఆరు మాసాలు ఏడు మాసాలు అప్పుడు మనం ఇంకా వివరంగా డిస్కస్ చేద్దాం అని చెప్పాను ఇంత కంగారు పడతామని నాగేం తెలుసా అయిపోయింది నేను ఎవరు వెళ్ళి అర్జెన్సీ అది కానీ ఇంటికి వస్తే అప్పుడు బుద్ధి కదా ప్రజలు చెప్పి నేను ఇండియాకి వచ్చేసాను నేను మళ్లీ తొమ్మిది మాసాల తర్వాత అమెరికా వెళ్లానండి సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు వెళ్లాను పద్దెనిమిదో తారీఖు మధ్యాహ్నం మూడింటికి విమానం దిగాను పద్దెనిమిదవ తారీఖు ఆరు గంటలకు ఆశ్రమానికి చేరుకున్నాను ఆశ్రమానికి చేరుకున్న దక్షిణామొత్త టెంపుల్ దగ్గరికి వెళ్తే ఇతను ఇతని పక్కన ఒక ఎంగలేడు వీళ్ళిద్దరూ వచ్చి పాదాలు దండం పెట్టాను దండం పెడితే శుభం భూయాని చెప్పేసి ఆశండి అప్పటికే పెళ్లి అయిపోయింది వెళ్ళకట్టు అప్పుడు అతను చెప్పాడు నాతో నేను పదిహేను రోజులు చెప్తాను వివాహం చేసుకున్నాను పెద్దలు ఆశీర్వదు నేను చెప్తావాల్సింది అయిపోయింది ఇప్పుడు అతను డైవర్స్ లో ఉన్నాడు ఈ కట్టుకునే బంధాన్ని ఎవడు ఎవడేస్తాడండి నీ బంధాన్ని నువ్వే ఓడగొట్టుకోవాలి కానీ నీ బంధాన్ని పైవాడే వచ్చి ఊడగొడతాడు నేను కట్టుకున్న గోడని నువ్వే పగలగొట్టుకోవాలి నేను చెప్పాను కంగారు పడకని చెప్పాను ఎందుకంటే ఈ మ్యారేజ్ రాదు అది నేను గ్రహించాలి నేను నా లోటం కూడా వచ్చింది మాట నా లోటం కూడా మాట వచ్చినప్పుడు దాని కొంత విలువ ఇచ్చి అతను నెలకొని ఉండాలి నువ్వు కంగారు ఎందుకంటే కంగారు ఒకరాలు ఈ అమ్మాయి తోటి వివాహం చేసుకోవాలి చేసుకోవచ్చు స్లోగా చేసుకోవచ్చు కంగారు ఏముండ సంవత్సరం సంవత్సరం మొదలు సంవత్సరం నడపడుతుంది ఎవరో చెప్పారు చేసుకోవడం చేసేసుకున్నాడు మళ్ళీ డైవర్స్ మనిషి ఎంత చికాకులో పడిపోయాడంటే ఒక ఆత్మ విశ్వాసం గట్టి సపోజ్ ఈసారి మళ్ళీ వచ్చాడు అనుకోండి ఎలాగో మళ్ళీ వస్తాను వచ్చాడు నేను మళ్ళీ నన్ను సరే నేను కంగారు కూడా లేదా చెప్పాను నేను ఎప్పుడు అలాను చాలా తక్కువ ఈసారి అలా చెప్పాను అలా చేసి వర్షి పాయింట్ ఎగ్నెస్ట్స్ అందులో హిటింగ్ అంటుంది బెల్ట్ అని అలాంటి పొరపాటు ఎప్పుడూ చేయకూడదు అతని వి పాయింట్ ని మనం హైలైట్ చేయకూడదు మళ్ళీ ఏమీ అయ్యో పాపం అలా ఇందా అని మళ్ళీ సంపతి మళ్ళీ అడుగుతారు ఎప్పుడో అడిగినప్పుడు ఏమోయ్ నువ్వు కంగారు వివాహానికి కంగారే ఉండవు వెరివాడ కొద్దిగా అలా అనిపిస్తుందమ్మా అలా ఆకర్షితం కాదు సో నేను ఎందుకు మానవుడు తన చుట్టూ ఒక వలయాన్ని నిర్మాణం చేసుకుంటాడు నిర్మాణం చేసుకుని దానిలో బందీ అయ్యి నేను ఫలానా అనే అజ్ఞానంలో బతుకుతూ ఉంటాడు నువ్వు అది ఏమీ కాదు అది నీ యొక్క భ్రాంతి తప్ప అది కాదు నువ్వు యు ఆర్ డివైన్ యు ఆర్ బియాండ్ ఆల్ నేమ్స్ అండ్ షేప్స్ నీ గురించి నువ్వు మాట చెప్పండి అది తప్పని నేను నీకు యు ఆర్ బియాండ్ ఆల్ నేమ్స్ అండ్ షేప్స్ తత్వ మశి శ్వేత సో తర్వాత ఇంకొకటి ఏంటంటే నీవు నిన్ను మెరుగులు దిద్దుకోవటం సాధ్యం కాదు నిన్ను నీవు తెలుసుకోవాలి కానీ నీకు నీవు మెరుగులు దిద్దుకోవటం సాధ్యం కాదు అదొకటి గమనించ నిన్ను నీవు తెలుసుకో అంతేగాని నీకు నీవు మెరుగులు దిద్దుకునే ప్రయత్నం మాటకు చేయ నేను మెడలో రుద్రాక్షమాలు వేసుకున్నాను కాబట్టి నేను గొప్పవాడిని అవుతాను రాంగ్ నువ్వు ఆత్మస్వరూపుడు కనుక గొప్పవాడం అవుతావు గొప్పవాడ వాల్యూ ఉన్నావు కొత్తగా కానక్కర్లా మీకు రుద్రాశ్రమాలు వేసుకోవాలంటే వేసుకో గో అండ్ డూ ఇట్ దట్ ఈస్ అ వాల్యూ ఫర్ డూ దాట్ కానీ నా కర్మణా వద్దతే నో కనీయా ఆత్మా యూ నీడ్ నా యూ కెనాట్ చేంజ్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు చేంజ్ యువర్ సెల్ నాట్ యు నీడ్ టు చేంజ్ యువర్ ఎందుకంటే ప్రతత్వం భవిష్యసి అని సతత్వం అసి వర్తమాన కాలంలో ఉంటుంది శృతి వాక్యం తత్వం అసి అహం బ్రహ్మాస్మి వర్తమాన కాలంలోనే ఉంటుంది ఎందుకంటే వర్తమాన కాలమే సత్యం భూతకాలం భవిష్యత్ అవి కల్పితాలి అలాంటివి ఏమీ వర్తమాన కాలమే సత్యం ఐమ్ అన్నదే సత్యం కానీ ఐ వజ్ ఆర్ ఐ విల్ బి ఎప్పుడూ సత్యం కాదు అంచేతనే వాటామై అని తెలుసుకునే ప్రయత్నం చేయాలి భర్శలకు వాటమై తెలుసుకోమని వారు ప్రతి వాడు కూడాను వాట్ విల్ ఐ బికమ్ అని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అది అది జపకల వాట్ విల్ ఐ బికమ్ విలే బికమ్ సిటిజన్ ఆఫ్ యూఎస్ఏ విలే బికమ్ విలే బికమ్ ఎ మ్యారీడ్ పర్సన్ ది ప్రౌడ్ హస్బెండ్ ఆఫ్ ఎ యంగ్ లేడీ విల్ ఐ బికమ్ దిస్ విలే బికమ్ దాట్ అని ప్రతివాడు భావన చేసుకుని ఉంటాయి ప్రతివాడు హీ వాంట్స్ టు బికమ్ సంథింగ్ మహాత్ములు ఏమని చెప్తారంటే ఇంకా కొత్త కొత్తగా బికమింగే అనవసరం అసలు ఈ దుకమింగే రా బాబు సంసారం అంటే బికమింగే నువ్వు ఈ జన్మ జన్మాంతరాలలో ఈ జన్మలో కోట్లాది బుకమింగ్లు అయ్యాయి ఇంకా అలిసిపోలేదన ఇంకా యూ వాంట్ టు బికమ్ సంథింగ్ సన్యాసం తీసుకుంటాడు ఈ వాంట్స్ టు బికమ్ ది హెడ్ ఆఫ్ ఐ మఠ సన్యాసం అంటే ఇట్ ఈస్ ది ఎండ్ టు ఆల్ బికమింగ్ నేనింకే దిటమింగ్ దాల్ నాకు ఇంకొద్ద అధి సన్యాసం సన్యాసం తీసుకున్న సరిగ్గా వన్ మంత్ వైరాగ్యం ఉంటుంది వాడికి వన్ మంత్ ఉంటుంది వైరాగ్యం ఈ వన్ మంత్ ఎందుకుంటుందంటే ఆ హృషిక ఉంటుంది ఆ గంగ కనపడుతూ ఉంటుంది ఆ మొమెంటమ్ ఉంటుంది వీడిని సన్యాసిగా తీసుకుని గృహస్థో లేకపోతే బ్రహ్మచారం చే ఆశ్రమం నుంచి సన్యాసాశ్రమంలోకి తోసేయటానికి ఒక పెద్ద ఫోర్స్ ఉండాలి మామూలుగా ఈజీ కాదు కదా లాట్ ఆఫ్ కరేజ్ లాట్ ఆఫ్ ఫోర్స్ రిక్వైర్డ్ ఇన్నర్ పవర్ చాలా ఉండాలి అది కృషి చేసి వీడిని సన్యాసం చేస్తుంది కదా దాని మొమెంటమ్ ఉంటుంది ఆ మొమెంటమ్ ముప్పై రోజులు ఉంటుంది దాని లెక్కది ముప్పై ముప్పై అయ్యేటికి ముప్పై రోజుని వీడు మళ్ళీ రైలు ఎక్కుతాడు హృష్కృష్ణ మూడు నెలలు కూడా ఉండడు ముప్పై ఒకటో రోజుని రైలు రైలు ఎక్కి ఎందుకు అసలు ఉత్తరం వైపు మొమ్మన్నారు అసలు ఎందుకు వీడు ఇటు బయలుదేరుతాడు ఢిల్లీ స్టేషన్లో దిగుతోనే ఒక సంసారం దిగుతాడు మళ్ళీ ప్రారంభం మళ్ళీ రైల్వే వాడికి లంచం ఇచ్చి భూమి సంపాదించే డర్త్ సంపాదించే ప్రయత్నంలో ఉంటాడు వీడికి రిజర్వేషన్ దొరక్క డర్త్ అంటే వాడికి వాడిగా కండక్టర్కి వంద రూపాయలు ఇస్తే డర్త్ దొరుకుతుంది మీకు ఎందుకు నేను చెప్పా నాతో మహాత్ముడు అన్నాడు వన్ మంత్ తోడ్ సన్యాసి దీ ఆల్రెడీ పే డైరీ నేను చెప్పాను ఎందుకంటే డైరీ డైరీ కాదు డ్రైవ్ ఎందుకంటే ఇద్దండి మనం ఏదో ఉన్నా చాలు మనకి ఏదో ఉంది ఏదో ఆర్ఏ ఆర్ఏసో ఏదో ఉంది ఏదో కుచింగ్ మునుగోపక్క పడుతుంటే వెళ్తుంది వెళ్ళినప్పుడు వెళ్తుంది మనమే వేరు నాట్ వేరొకే డూయింగ్ ఓకే ఉన్నదంతా సంతోషపడతా ఉంది నేనంటే కాదు వాడికి వంద రూపాయలు ఇస్తే మనకి ఏదో ఇస్తారు విద్య అలాంటి పక్క పని చేయడం అది అఫీషియల్గా ఉంది ఖాళీగా ఉండే ఆ డిఫరెన్స్ పే చేసి అది వేరే సంగతి కానీ వాడికి బ్రైబ్ ఇవ్వటం తప్పది సో ఆల్రెడీ వీవికమ్ సంసారీస్ వెరీ సూన్ వీవికమ్ సంసారీస్ అంటే ఆ వైరాగ్యం నిలబడదు So what I mean to say, you, you need not bitten anything, tattva must see, you are that. You see, meero, uh, I tell you, me to dehaan ni māpshakal dhara. On the bandi, dehaan ni ki patsa-patsa-potru purupi nci kuntara. Patsa-potru ni hundai? Purupi nci kuntara. Patsa-potru purupi nci kuntara. Evviva purupi nci kuntara. Uh, Wakadu, uh, uh, paap, paapu paapu paapu paapu na ar wal ego rakar kaila patsa-potru wal purupi nci kuntara. ఈ స్పిరిచువల్ రిలీజియస్ పీపుల్ వీళ్ళేదో గడపటమ్మో లేకపోతే ఏదో పచ్చబొట్లు వీళ్ళు పడుతుంది ఎవరు పద్మము లేదా శంఖము లేదో ఇలాంటివి పచ్చబొట్లు పడించుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారంటే బై చేంజింగ్ ది బాడీ ఐఎమ్ చేంజింగ్ మైసెల్ఫ్ అనుకుంటారు పర్ఫెక్ట్ యూ కెన్ చేంజ్ యువర్ బాడీ హండ్రెడ్ టైమ్స్ యూ కెనాట్ చేంజ్ యువర్ శాల్ యూ కెన్ చేంజ్ యువర్ మైండ్ బట్ ఐ కల్ యూ ఈ దేహం కానీ మనస్సు కానీ వెదర్ యూ చేంజ్ ఆర్ నాట్ దే అండర్ గో చేంజ్ ఎనీవే తర్వాత అవి దే ఆర్ ఆల్వేజ్ ఎక్స్టర్నల్ టు యూ నీ స్వరూపంలో అవి భాగము కాదు దేహము పురుషదేహం అయితే ఆ పురుషత్వం నీ స్వరూపంలో భాగం కాదు స్త్రీదేహం అయితే స్త్రీయత్వం నీ స్వరూపంలో భాగం కాదు పశుదేహం అయితే పశుత్వం మనుష్యత్వం ఇవేమీ నీ స్వరూపంలో భాగం కాదు ఎప్పటికైనా చేంజ్ ఇది దేహము మనస్సే కానీ నువ్వు కాదు నువ్వు చేంజ్ అవ్వవు వ్యూ ఆర్ ది చేంజ్ లెస్ రియాలిటీ బిహైండ్ ఆల్ చేంజెస్ సత్వ మి ఆ సత్యాన్ని నువ్వు గ్రహించు నీవు దేహము కాదు నీవు మనస్సు కాదు నిజానికి ప్రకటమైన విజ్ఞానం ఏదైతే ఉందో అది కూడా నీవు కాదు విజ్ఞానమయపురుష విజ్ఞానమయ పురుష అంటే మనిషి అంటే విజ్ఞానమయుడిగా ఉంటాడు విజ్ఞాన ప్రచుర అంటే హీఈన్షియల్లీ ద మేనిఫెస్ట్ కాన్షియస్నెస్ ఫామ్ లో ఉంటాడు ఆ మేనిఫెస్ట్ కాన్షియస్నెస్ కూడా నువ్వు కాదు సో యు సి నీవు కాన్షియస్నెస్ మేనిఫెస్ట్ కాన్షియస్నెస్ అంటే జాగ్రత్త అవస్థ అన్కాన్షియస్నెస్ ది అబ్సెన్స్ ఆఫ్ మేనిఫెస్ట్ కాన్షియస్నెస్ అంటే సుశుప్తి అవస్థ ఈ రెండు అవస్థలకి అతీతమైనటువంటి ఆత్మ చైతన్యం ఏదైతే గలదో అది నీవు అది నీవు అయి ఉన్నావు ప్రయత్నం చేసా చేసి అక్కడికి చేరుకోలేవు ప్రయత్నం చేసి అక్కడికి చేరుకోలేవు ప్రయత్నం చేసి నీవు నీ స్వరూపంలోకి చేరుకుంటే మళ్లీ జారిపోతావు స్వర్గానికి వెళ్ళిన వాడు వాపసు వచ్చినట్టు అయిపోతుంది కాబట్టి ఎనీ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ విల్ నాట్ టేక్ యూ దేర్ దెన్ హౌన్లీ వన్ థింగ్ విల్ టేక్ యూ దేర్ దట్ ఈస్ ద క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ దోన్ కెన్ టేక్ యూ దేర్ హౌ ఇట్ కమ్ చేయి త్వం శోధన చేయి నీ స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయి నీ స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయడం అర్థం ఏంటి ట్రేస్ యువర్ మిస్అండర్స్టాండింగ్స్ ఇట్స్ ఇట్స్ ఇట్స్ ఎ ప్రాసెస్ ఒక గొప్ప సాధన నీ మిస్అండర్స్టాండింగ్స్ ఏమున్నాయో నువ్వు పట్టుకో ట్రేస్ దెమ్ మనం జీవితంలో మిస్అండర్స్టాండింగ్ తోటి ఎన్నెన్నో ఘోరములైన తప్పిదాలు చేసి బతుకున్నంతకాలం రిగ్రెట్ తోటి బాధపడుతూ ఉంటాం నేను పెద్ద మనిషిని నమ్మాను ఎప్పుడు నమ్మడం ప్రారంభించాను ఎస్ఎస్ఎల్సి ప్యాస్ అయిన తర్వాత పియూసీ అని ఉండేది అప్పట్లో ఆ జాయిన్ అయ్యే రోజును నమ్మాను ఆ పెద్ద మనుషుని నమ్మాను ఎందుకు నమ్మానంటే గతి లేక నమ్మా నమ్మడానికి చుట్టుపక్కల ఇంకెవళ్ళు లేరు ఆ పెద్ద మనిషే ఉన్నాడు నాయనగారు వీడిని నువ్వు నమ్మరా నాకు బోధించారు నేను వాళ్ళని నమ్మాను ఆ నమ్మడం నమ్మడం ఒక ఇరవై సంవత్సరాల పెద్ద నమ్మాను ఆ తర్వాత అంటే ఎంత అయింది పీయూసీ వయస్ అంతా పదిహేను ఇరవై సంవత్సరాలు నమ్మానంటే దాకా నమ్మాను ఆ నమ్మడం పూర్తయిన తర్వాత మరణి టు ది గ్రేవ్ ఐ విల్ టేక్ మై రిగ్రెట్ దట్ ఐ హావ్ బిలీవ్డ్ దట్ I will take that regret to my grave, I will tell you. It is how I misunderstand him. When I say that my life, I have said that my life is a misunderstanding of God. My life is a misunderstanding of God. He is a shenipattukundan, shenante, shenante, graham patukundan, shenigrahaan.